సంకీర్తన ఒకటి మొక్కగా దయచూడకుండా కోపించరాదు నిలిచి భయస్థుడనై నీ ఎదుట దైన్యే పలుకగా కావకుండా శరణు చొరగ నీకు తారే ఆజ్ఞరాదు అరయ యినానీ నామము గరించరగకపోదువగరాదువనీగా ఏమనరాదు చక్కగా శ్రీవేంకటేశాసినైతి ఇంకతోయరాదు